తెలిసినవారికిరువిది మరిలేదు నలినాక్షుపొగడెడి నామములోనున్నది ఆకసాన లేదు మోక్షము అటు పాతాళమున లేదు ఈకడ భూలోకమందు ఎందులేదు పైకొని ఆసలెల్ల పారద్రోలి వెతికితే శ్రీకాంతుపొగేటి చిత్తములోనున్నది తెలిసినవారికి మరిలేదు నలినాక్షు నామములోనున్నది సురల లేదు శోధించ నమతము సరి లేదు జలధిలో లేదు శరణాగతుల పాత జలములు చేర్చుకొని హరిదాసుల పూజించే అరచేతనున్నది తెలిసినవారికి తెరువిధి మరిలేదు నలినాక్షు పొగడెడి నామములోనున్నది రాజసాన సుఖమేది రాసి కర్మమందునేది ఓజతోడ నియతుడై ఉండేవానిది తాజాని శ్రీవెంకటేశు సరిముద్రలు ధరించే తేజముతో విజ్ఞానదేహములోనున్నది తెలిసినవారికి తెరువిది మరిలేదు నలినాక్షు పొగడెడి నామములోనున్నది